జలానికి బౌండరీస్ ఉండవు ఆ రకంగా జ్ఞానానికి బౌండరీస్ ఉండవు ఈస్ట్ అండ్ వెస్ట్ అనే బౌండరీసే ఉండవు ఈ మహా జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు వెస్ట్లోనూ ఉంటారు ఈస్ట్లోనూ ఉంటారు కానీ భారతదేశంలో మటుకు చాలామంది మహాపురుషులు ఒక పెద్ద పరంపర కింద ఉన్నమాట వాస్తవం మీకు చాలామంది ఈ జ్ఞానం గల భారతదేశంలో ఉంటారు వెస్ట్లో అక్కడక్కడ కొంత తక్కువ సంఖ్యలో ఉంటారు బట్ స్టిల్ బౌండరీస్ మాత్రం ఉండవు అని నేను చెప్తా అంతేగాని యస్ అని నేను అలా చెప్పను ఎందుకంటే సర్వము నాదే దీంట్లో ఈ దే కేవలము ఈస్ట్ మాత్రమే నాదే అనే ప్రసక్తేం లేదు అలాగంటే భావనలోకి మనం జాగ్రత్తగా పైకి వెళ్లాల్సి ఉంటుంది అంతేకాని తర్వాత సృష్టిలో ఎక్కడ విజ్ఞానమున్నా అదంతా కూడా మనదే ఎక్కడ గాలి ఉన్నా అదంతా మనదే ఎక్కడ సత్యం ఉన్నా అదంతా మనదే ఇప్పుడు ఒబామా గారిలో సత్యం ఉందనుకోండి ఆయన మనకేం సంబంధం లేదు మా ప్రైమ్ మినిస్టర్ గారు వేరు ఈయనెవడో నాకు అక్కర్లేదని అలా అనుకోకర్లేదు ఆయనలో మంచితనం ఉంటే అది మనదే ఎక్కడ ఆనందమున్నా అది నా ఆనందమే ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి అమ్మా ఎంత బాగుంది అది మన ఆనందమే ఎక్కడ సంతోషం ఉన్నా అది మన సంతోషమే అలాగే భావన చేయాలి తప్ప ఎవ్రిథింగ్ బిలాంగ్స్ టు మీ సో ఏమిటంటే చూడండి కేవలము ఈ దేహము చుట్టూ ఈ దేహానికి సంబంధించి ఈ మనస్సుకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను నావి అని ఆ రకంగా పరిచ్ఛేదం చేసేసుకోవటము చాలా తప్పు తెలిసిందండి కాబట్టి ఘటాకాశము నేను ఈ పిసరంత ఆకాశాన్నే ఈ ధూళి నా ధూళియే ఈ అపవిత్రత నా అపవిత్రతయే అని అలా దుఃఖిస్తూ కూర్చోవటం అది తెలివి తక్కువ తన ఈ ధూళి ఈ అపవిత్రత ఇవి నాకేమీ సంబంధం లేదు నేను మహాకాశాన్ని అని తెలుసుకోవాలి అలాగే ఘటాకాశము పవిత్రమైన ఘటమున్న ఆకాశాన్ని చూసి ఆ పవిత్రత నాదే అని అనుకోవాలి తప్ప అది వేరు నాకు లేదని అనుకోరాదు కాబట్టి ఆ విధంగా మనం భావన చేయాల్సి ఉంటుంది తర్వాత తనను గురించి తాను ఎందుకంటే నన్ను ఎక ఏవ ఆత్మా బాఢం దాన్ని అనుభవపూర్వకంగా ఎలా తీర్చుకోవాలి అనే దాని మీద దీన్ని సర్వాత్మభావము అంటారు దాని మీద నేను వ్యాఖ్యానం చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి నెత్తి మీద జుట్టు పెరగడానికి కారణం ఏమిటి జీవశక్తి రక్త ప్రసాదానికి హేతు ఏమిటి జీవశక్తి ఈ పరిచ్ఛిన్నమైన నామరూపాత్మకమైన అహంకారం కారణం కాదు కదండి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళారనుకోండి ఈ నడవడానికి కారణం ఎవరు ఉంటే అహంకారము అని చెప్పడానికి అవకాశం ఉంది అలా భ్రమపడే అవకాశం ఉంది జుట్టు పెరగడానికి కారణం ఎవరు ఉంటే అహంకారం అని చెప్పలేరు రక్త ప్రసారానికి గుండె కొట్టుకోవడానికి అహంకారం కారణమని చెప్పలేరు ఏ జీవశక్తి జుట్టు పెరగడానికి చెమట పట్టడానికి రక్తం ప్రసరించడానికి గుండె కొట్టుకోవటానికి వీటన్నిటి వెనకాల ఒకే ఒక జీవశక్తి కలదు ఆ జీవశక్తియే కంటి చూపు వెనక్కల ఉన్నది వాక్శక్ వాగింద్రియము యొక్క వాక్శక్తి వెనకాల కూడా అదే ఉన్నది శ్రోత్రేంద్రియము యొక్క వినికిడి శక్తి కూడా అదే ఘ్రాణేంద్రియము యొక్క ఆఘ్రాణించే శ శక్తి కూడా అదే రసనేంద్రియం యొక్క ఆస్వాదించే శక్తి కూడా అదే ఉచ్స నిశ్వాస యొక్క శక్తి అదే ఆ శక్తియే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే సకల ప్రాణులలో సమానంగా ఉన్నాడు ఈ సుఖ పురుష స్త్రీ విభాగము క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ నేషనాలిటీ రీజియనల్ డిఫరెన్సెస్ వీటన్నిటికీ అదే ఈశ్వరుడు సకల ప్రాణుల ఎందు ఉన్నాడు కాబట్టి దీన్ని ఇలా భావన చేయాలి నా చూపు చక్షుషశ్చక్షు శ్రోత్ర అహంకారంతో భావన చేయడం కాదు చక్షుషక్షు శ్రోత్రస్సు శ్రోత్రం ఆ పరమాత్మ చైతన్యమే ఈ చూపు వెనకాల చూపుగా చెవి వెనకాల వెనికిడిగా సకల దేహములో ఉండే సకల శక్తులను ప్రేరేపించేటువంటి ఆ పరమాత్మ చైతన్యమే ఆ ఈశ్వరుడే చైతన్యమే ఆత్మ చైతన్యమే ఇదే చైతన్యం సకల దేహముల ఎందు ప్రకాశిస్తోంది అని భావన చేసుకోవాలి అలా భావన చేయగా చేయగా చేయగా ఈ భేదబుద్ధి బుద్ధి సరళమవుతుంది తగ్గిపోతుంది తర్వాత ఏ దైవీ శక్తి నా చూపు వినక్కాల నా వినికిడి వినక్కాల నా ఆఘ్రాణ శక్తి వినక్కాల ఉన్నదో అదే దైవీ శక్తి సర్వప్రాణుల ఎందు కలదు నా మిత్రుని ఎందు నా సోదరునియందు నా బంధువునందు నా శత్రువునందు కూడా అదే దైవీ శక్తి కలదు అని చేయాలి మీకు ఎవడైనా అడ్వర్సరీ ఉంటాడు మీకు ఇబ్బంది కలిగించి కష్టం కలిగించిన వాడు ఉంటాడు వాడి ఎందు కూడా వాడి చూపు వెనక్కాల వాడి మాట వెనక్కాలా అంతటా కూడా అదే దైవీ శక్తి కలదు అని భావన చేయాలి అసలు శత్రువు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు మీరు దైవీ శక్తిని విస్మరించినప్పుడే మిత్రుడు శత్రుడు అనే విభాగం వచ్చింది మీరు ఆ దైవీ శక్తియే సకల ప్రాణులెందు సమానంగా ఉంది అని దర్శించగలిగితే వీడు మిత్రుడు వీడు శత్రువు అనేటువంటి విభాగమే మీకు అసలు కనపడకుండగా పోతుంది కాబట్టి ఆ దైవీ శక్తినే మీరు భావన భావాత్మకంగా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఆ దైవీ శక్తి నా శరీరంలో కణ కణమునందు వ్యాపించి ఉన్నది అని అలా భావన చేసుకోవాలి అంతేగాని ఏకాంతంగా కూర్చుని ఏవో మానసికమైన దుఃఖాలు సుఖాలు ఉంటాయి వాటిని భావన చేసుకుంటూ కూర్చోకూడదు అసలు మనిషిలో రెండు దోషాలు ఉంటాయి ఒకటి ఏకాంతంగా కూర్చోవడమే చేతకాతు ఏకాంతంగా సైలెంట్గా ఉండడమే చేతకాదు నలుగురిని చుట్టూ వేసుకుంటూ ఉండడమే అలవాటుగా ఉంటుంది ఏమంటే నలుగురు ఉన్నప్పుడు కూడా ఈ చేసేటువంటి ప్రసంగం అంతా కూడా భేద దృష్టిని బలపరిచేటువంటి ప్రసంగమే ఉంటుంది తప్ప మరేమీ ఉండదు సుఖ దుఃఖాను ఇప్పుడు బంధువులు నలుగురు వచ్చారనుకోండి మొట్టమొదటి ఆ నువ్వెల్లా ఉన్నావు నువ్వెల్లా ఉన్నావు అయిపోతుంది ఆ చాలా కాలం తర్వాత చూసామో అదే అయిపోతుంది తర్వాత నాలుగు కప్పులు కాఫీ తాగడం కూడా పూర్తి అయిపోతుంది ఆ తర్వాత కూర్చొని ఒకళ్ళ దుఃఖాలని ఒకళ్ళు నెవరు వేసుకుంటూ కూర్చుంటారు నలుగురు కలిశారంటే ఇదే పరిస్థితి ఇంకా కలిసి ఉన్నంతసేపు ఇంకా దుఃఖాలని నెమరవేసుకోవడమే మిగుతుంది ఆ రకంగా మనస్సు నిండా కూడా ఈ కల్పితములైనటువంటి సుఖ దుఃఖ భావనలు గూడు కట్టుకుపోయి అవన్నీ కూడా సత్యమేమో అనే భ్రమ కలుగుతుంది అటువంటిప్పుడు ఏదో పాఠంలో ఇదంతా కూడా కల అంటే అదంతా కల ఎలా అవుతుందండి అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఉండే చోటు ఉంటుంది ఇక్కడ అన్నింటికీ తలకాసే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు కానీ కొన్ని చోట్ల ప్రశ్నలు వేస్తారు ప్రశ్నలు వేస్తారంటే అడిగి అడిగి చెప్పేవాళ్ళు ఎక్కువ చెప్పే సందర్భం ప్రశ్నలు వేస్తారు ప్రశ్న వేసిన వాడు నేను ఎప్పుడూ ఇలాగా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉంటా ప్రశ్న వేసిన వాడు వాడు వారికి నచ్చి సమాధానం చెప్పాలి లండన్ నుంచి నాకు ఒకతను ఫోన్ చేశాడు ఏవో ప్రశ్నలు వేశాడు హిందూయిజం గురించి ఏదో ప్రశ్నలు మొదలుపెట్టాడు అతను నన్ను ప్రశ్నలు వేస్తున్నట్టు కాకుండా అతను నాకు ఉపన్యాసం చెప్తున్నట్టుగా అనిపించింది ఆ ప్రసంగం అంతా ఏదో చెప్పుకుంటూ పోతాడు అయినా పాపం అతను కష్టపడి ఫోన్ చేశాడు మనం సమాధానం చెప్పడం మన ధర్మము అని నేను చాలా సౌమ్యంగా చాలా ప్రేమగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ప్రశ్న తెలుసుకుందాం ధోరణి కంటే దాన్ని ఆర్గ్యుమెంటేషన్ ఆర్గ్యుమెంటేటివ్గా తయారయ్యాడు నేను మధ్యలో నేను చెప్పిన సమాధానాన్ని వెంటనే దానికి పూర్వపక్షం చేసేస్తుంటే నేను అన్నాను చూడు మీరు కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి మీకు ఓపెన్ మైండ్ తోటి మీరు వినడం అభ్యాసం చేయాలి అని నేనంటే వెంటనే అతను కోపం వచ్చేసింది నన్ను పట్టుకుని అంత మాట అంటావా నాకు నా ఉన్నంత ఓపెన్ మైండెడ్ ఉన్నవాడు ఎవడూ లేడు అని కోపడ్డాడు కోపడిపోయి నేను అడిగిన ప్రశ్నలకు మీరు హర్తయిపోయారని నాకు అనిపిస్తోంది ఇలా మొదలుపెట్టాడు ఆఖరికి అమ్మా నేనేమి హత్య కాలేదయ్యా పోలేను అది అది పక్కన పెట్టు అడుగు తర్వాత ప్రశ్న అడుగు అని మళ్ళీ మొదలుపెడితే ఆ ప్రసంగం అలాగే ఉంది తప్ప అదేమీ బాగుపట్టలేదు టైం చూస్తే రాత్రి ఫలి అయిపోయినప్పటికీ నేను చెప్పాను హ్యావ్ ఎ నైస్ డే సార్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అని కట్ చేసి పాలి ఎందుకంటే ఈ ప్రశ్నలన్నింటికి ఎవడు చెప్తాడండీ సమాధానం వాడు మనిషి ప్రత్యక్షంగా లేడు ఏవో ప్రశ్నలు అడుగుతాడు ప్రేమతో సమాధానం చెప్తే దాన్ని ఏదో అడ్డగోలుగా కట్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి ఎవడో చెప్తాడు ఇవి ఇలాగే ఉంటాయి ఈ ఈ ద్వైత భావంతో ఉండే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి సరే కాబట్టి ఈ మిథ్య జగత్తంతా మిథ్య అనేప్పటికీ ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారో వేస్తారో మిథ్య అంటే ఏమిటని అడుగుతాడు నేను అన్నాను మిథ్య అంటే నేను నేను చెప్తాను నువ్వు సిద్ధంగా ఉన్నావా అది రెడీ ఓకే చెప్పండి త్రాడు చూసి పాము అనుకున్నాడు ఎప్పుడైనా అనుకున్నాడు అనుకో ఆ పాముకి మిథ్య అని పేరు ఏమండి అయితే మరి పాము మిథ్య ఉంటుందా ఉండదా అని అడిగాడు అంటే నేను చెప్పాను చూడు త్రాడు చూసి పాము అనుకున్నప్పుడు పాము మిథ్య కదా ఆ పాము ఉందంటావా లేదంటావా అన్నాడు అంటే వాడు అన్నాడు ఎలాగోలాగా కొంత ఉంది అని దాన్ని ఎత్తి పెట్టాలి ఎలాగో కొంత ఉనికి దానికి జత చేయాలి ఎంతో కొంత ఉందని చెప్పాలి అంటే అన్నాడు మరి చూసినప్పుడు పాము ఉంది కదా అండి అన్నాడు అంటే నేను అన్నాను చూసినప్పుడు పాముందంటావా అని పాము తాడు చూసి పాము అనుకుని భ్రమపడ్డ సందర్భంలో ఏ ఏ క్షణమైనా సరే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని మీరు ఆ సందర్భం మొత్తంలో ఒక్క క్షణమైనా సరే పాము అక్కడ ఉందంటావా అని అడిగారు అంటే కళ్ళు పైకి తేలేసాడు కూర్చోని చెప్పాను ఇంకా మాట్లాడతాను నేను అడిగిన ప్రశ్న మీద నువ్వు విచారణ పాము ఉండడం ఏమిటండి ఎవడన్నా నవ్విపోతాడు పాముందా కాబట్టి ఇప్పుడు మిథ్య ఉంటుందంటారా లేదంటారా అంటే ఏం సమాధానం చెప్తారు ఏది లేకున్నాను కనబడునో అది మిథ్య కనబడింది కాబట్టి ఉందంటే మీకు మిథ్యా అర్థమైనట్ట అర్థం కానట్టా ఏం చెప్పమంటారు సమాధానం ఎప్పుడు కూడా రజ్జు సర్పదృష్టాంతమే తీసుకోండి ఒక ఆయన అన్నారు నేను రజ్జు సర్పదృష్టాంతం నాకు ఇష్టం కాదన్నారు ఇష్టం కాదు మీరు వెళ్ళిపోదాంతా అక్కర్లేదు నిజంగా ఎందుకంటే రజ్జు సర్పదృష్టాంతం ఒప్పు తల ఆడించడం మొదలుపెట్టేటంటే ఐ విల్ కార్నర్ హిమ్ ఐ కెనాట్ ఐ విల్ నాట్ గివ్ హిమ్ ఎనీ ఛాన్స్ ఎటా రజ్జు సర్పదృష్టాంతాన్ని నువ్వు అంగీకరించావు అంటే నువ్వు తప్పించుకోలేవు మిథ్య అంటే ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుందంతే జో నహి హోతే హుయే భీ భాస్హాహే ఓహి మిథ్యా హై అఖండనజీ మహారాజ్ అలా చెప్పేవారు ఏది వాస్తవంగా లేకున్నాను ఉన్నట్లుగా కనబడుతోందో అది మిథ్యా ఉంది మిథ్యని గురించి చెప్పేప్పుడు ఉంది అని మీరు అన్నారంటే తప్పు మాట పడిపోయిందంతే ఉంది అని పాము ఉంది కదా అండి అంటే చూడు ఏ పాము గురించి మాట్లాడుతున్నావు నువ్వు రజ్జు సర్పం గురించి అయినా అవును రజ్జు సర్ప మరి ఉందంటావు ఉందనుకు నువ్వు అసలు కాదు నన్ను ప్రశ్న వే నువ్వు ప్రశ్న వేసేప్పుడు కూడా కరెక్ట్గా ప్రశ్నమే పాము ఉందంటావుటి పాము కనబడింది కదండి అని ప్రశ్నవే పాము ఉండడం ఏమిటి ఏం మాట మాట్లాడతావు కాబట్టి ఎనీవే సో ఈ ద్వైతవాదుల యొక్క ప్రశ్నలు అలా ఉంటాయి మీకు మిత్రశత్రు విభాగం ఎప్పుడు కనపడుతుంది మీకు ఆ దైవత్వాన్ని దర్శించేటువంటి సామర్థ్యం లేక దాన్ని విస్మరించినప్పుడు మాత్రమే మీకు మిత్రశత్రు విభాగము కనపడుతుంది కాబట్టి మీరు దైవత్వాన్ని మీరు భావన చేయాల్సి ఉంటుంది మీ హృదయాన్ని సర్వము ఈశ్వరుడే సర్వము ఆత్మయే అనే భావనతోటి నింపుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఈ ప్రసంగం అంతా కూడా అదే కాదు మనం ఏదో పరికట్టుకుని ద్వైతవాదులు అనబడే ఒక ఒక గ్రూప్ పీపుల్ను ఒక పార్టీ వాళ్ళని నిందించడం కోసం బయలుదేరారని మీరు అనుకోవద్దు వీఆర్ వీఆర్ బియాండ్ ఆల్ పార్టీస్ మనకే పార్టీ లేదు సరే నను ఏక పూర్వపక్షే నను అన్నాడంటే పూర్వపక్షే కొంతమంది పూర్వపక్షులు ఉంటారు కొంతమంది బ్రహ్మచారులు అస్తమాను ప్రశ్నలు వేస్తూ అటువంటి బ్రహ్మచారికి నను చైతన్య అని ఎందుకంటే అస్తమాను ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఏది సరిగ్గా విండవు నను నను అంటాడు నను అంటే తెలుగులో మరైతే అని అర్థం మరైతే అంతే అర్థం ఏంటి అలా అంతే అంతే అర్థం ఏంటండి ప్రశ్న వేయబోతున్నాడు ఆత్మ ఒకటేనంటావా ఏకయవాత్మ బాఢం ఎస్ నను నశ్రుత ఆకాశవత్ సర్వసంఘా ఏక ఏవాత్తి అది కూడా సిద్ధ అది శంకరుల మాటది సిద్ధాంత మాటది నను అనున్నా పూర్వపక్షం కాదు నన్వేక ఏవాత్మ పూర్వపక్షం బాధం నుంచి ఇటీవరకు సిద్ధాంతం పూర్వపక్ష సిద్ధాంత విభాగం అప్పుడప్పుడు కొంచెం భ్రాంతి కలిగే అవకాశం ఒకటేనంటావా ఆత్మ అవును ఒకటే అవును దగ్గరి నుంచి నువ్వు పాఠం వింటున్నావా లేదా సో నా శృతం నువ్వు వినలేదా నేను చెప్తున్నా కదా ఎలా అయితే ఘటాది ఘటములు అనేకములైన ఘటము సంఘాతములైన ఘటములు అనేకములైనా వాటి కూడా ఆకాశములు భిన్న భిన్నంగా భాషించిన వాస్తవంగా ఒక్కటే ఆకాశము చెప్పాను కదా నేను నువ్వు విన్నావా లేదా అలాగే జీవులు అనేకముగా భాషించిన ఆత్మ ఒక్కటే స సర్వసంఘాతీషు అనేక దేహములు ఉన్నాయి అనేక దేహం ప్రతి దేహంలోనూ చైతన్యం ఉంది చైతన్యానికే ఆత్మని పేరు ఈ ప్రతి దేహంలోనూ చైతన్యం ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎలాంటిదంటే మనం యాభై మంది కూర్చున్నాం ఇక్కడ యాభై మన అందరి ఉదరంలో ఆకాశం ఉంది ఉదరంలో ఆకాశం ఉంది కదండి అందుకోసమే డిన్నర్ అవసరం పడింది సో ఈ ఉదరాకాశములు మనం యాభై మంది ఉన్నాం ప్రతి ఉదరంలోనూ ఆకాశం ఉన్నది ఉదరములు యాభై ఉన్నాయి ఉదరాకాశములుగా మీరు అన్నప్పుడు యాభై అని లెక్క వచ్చినా ఆకాశములు ఎన్నున్నాయి ఒకటి ఉన్నాయా యాభై ఉన్నాయి ఒక్కటే ఉంది ఏమంటే ప్రతి దేహంలోనూ ప్రాణశక్తి ఉన్నది ఇప్పుడు ఇక్కడ యాభై ప్రాణశక్తులు ఉన్నాయా ఒకే ప్రాణశక్తి ఉందా ఒకే ప్రాణశక్తి ఉన్నది సరిగ్గా అదేవిధంగా యాభై చైతన్యాలు లేవు ఒకే ఆత్మ చైతన్యము కానీ మరి అలా ఎందుకు అనిపిస్తోందంటే అదే సమస్య అందు గురించే నామరూప బుద్ధి నుంచి నువ్వు బయటపడాలి అని అందుగురించే అండవు ఇప్పుడు ఫోటో తీస్తానన్నాడు ఒక ఆయన ఫోటో అక్కర్లేదు అని చెప్పాను అయితే మరి కెమెరా తెచ్చాను కదా ఏం చేయమంటే అవతల పారాయణం చెప్పాను మీకు పారాయణం చేతకపోతే నాకు ఇవ్వండి నా ఇవ్వండి నేను ఏం చేస్తాను చూడండి నా ఇస్తే నేను తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో వేసి వస్తాను అది కాదు నేను చాలా ఖరీదైన కెమెరా కదా అంటే పోన్లండి ఎవడైనా యంగ్ మ్యాన్ ఒకతన కెమెరా మీద ఇచ్చగలవాడు ఇండియా వెళ్ళి వాడికి ఎవరికైనా ఇవ్వండి తీసుకెళ్ళి అంతేగాని మీరు మాత్రం ఫోటో తీయద్దు అంటే ఫోటో ఎందుకు తీయొద్దు అంటున్నారు మీరు ఎందుకు వచ్చారు గురుకులానికి వేదాంతం జరుగుతుంది వచ్చారు వేదాంతంలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే నామరూపములు మిథ్య నీవు నామరూప బుద్ధికి అతీతంగా వెళ్ళాలి అని మొట్టమొదటి పాఠం నువ్వు చేస్తున్నది ఏమిటి పాఠం వినే ఐదు నిమిషాలు కాలేదు నువ్వు ఆపోజిట్ యువర్ స్టార్టింగ్ సో వేర్ విల్ ఇట్ లీడ్ యూ అంటే ఆయన మానేసాడు విధంగా నేను వద్దని చెప్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే స్వామీజీ మహిమలు తగ్గిపోతాయని ఫోటో తీయొద్దు అంటున్నాను నేను వద్దని ఫోటో ఫోటో దృష్టి ఉండకూడదు నామరూపబుద్ధి ఉండకూడదు ఎందుకంటే వీఆర్ మిస్లెడ్ బై The multiplicity of names and forms. Nisargadatta Maharajana, one of the things that comes to the soul is one of the things that comes to the soul. Atma is one of the things that comes to the soul. Why do we feel like that? Because you are constantly misled by the multiplicity of names and forms. Dehalu. Nama Rupal is dehalu. Gata laga. Aneka ghatamulu. Aneka dehamulu. Aneka atvamu. Aneka atvamu. I said it was a manasuki. పట్టేస్తుంది గట్టిగా వాసన కింద పట్టేస్తుంది ఇంగు మూట కట్టిన వస్త్రానికి ఇంగు వాసన పట్టినట్టుగా మనం మనస్సుకి పట్టేస్తుంది పట్టేసి దేహాలు అనేకం కదా ఇది అనేకం కదా అది అనేకం కదా కాబట్టి ఆత్మలు కూడా అనేకము అంటే వాడు ఫిలాసఫర్ అయి కూర్చుంటాడు అజ్ఞానానికి ఫిలాసఫీ రూపాన్ని ఇస్తారు అజ్ఞానానికి ఫిలాసఫీ రూపం ఇచ్చి దానికి ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమానికి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి ఓ యాభై కోట్ల మూలధనం పెట్టి ఓ ఐదు వేల మంది శిష్యుల్ని పెడితే ఇంక ఆ జ్ఞానాన్ని ప్రళయం అయి వస్తే కానీ జ్ఞానం ఎక్కడికి పోతుంది ఎందుకంటే అది బాగా దృఢంగా కాంక్రీట్ కంటే బలంగా తయారవుతుంది వాస్తవం యథార్థం సమాజం అలాగే ఉంటుంది ఎనీవే కాబట్టి నామరూపబుద్ధి గట్టిగా ఉన్నంతకాలము నీకు అనేకత్వ భ్రమ నుంచి బయటపడడం కష్టం అందుతనే సుత్తిపెట్టి కొట్టినట్టుగా హ్యామరింగ్ అంటారు నామరూపములు మిథ్యా అంటే నామరూపములు సత్యము కాదు నీకు చూడడం జాత కాకపోవడం చేతనే నామరూపాలను నువ్వు చూస్తున్నావు నీకు సరిగ్గా చూడడం జాతనైతే నామరూపాలకు అతీతమైన తత్వాన్నే చూస్తావు ఎశ్యతి స అని పదే పదే చెప్పాల్సి ఉంటుంది ఎనీవే కాబట్టి సర్వసంఘాతీషు ఏకఏవ ఆత్మా ఇన్ని దేహముల ఎందు ఒకే ఒక ఆత్మతత్వము గలదు అని నేను చెప్పాను కదా నువ్వు వినలేదా అని సిద్ధాంతి దీని మీద పూర్వపక్షం ఎద్యేక ఏవాత్మా తర్హి సర్వత్ర సుఖీ దుఃఖీ సార్ చూడండి అన్ని ప్రాణులలో అన్ని జీవులలో ఆత్మ ఒక్కటే అంటే సమస్య వస్తుంది సుఖీ దుఃఖీ ఇది చెప్పాను కదా ఇందాకనే చెప్పాను ఇందాక స్థూలంగా చెప్పాం ఇప్పుడు దాన్నే బాగా లోతుగా మనం పరిశీలించబోతున్నాం ఇక్కడ సిద్ధాంతం ఉంది ఇక్కడ మూడంత చర్చ ఉంది ఒక రెండు మూడు క్లాసులు ఇదే చర్చ ఆరో ఐదో శ్లోకం ఆరో శ్లోకానికి వెళ్ళేపటికి కొత్త టైం పడుతుంది ఇప్పుడు జీవులు అనేకులు ఒకడు సుఖమైతే ఇంకొకడు దుఃఖి అనే సుఖులు అయిన వాళ్ళందరిలో సుఖంలో తారతమ్యాలు ఉంటాయి దుఃఖిలు అయిన వాళ్ళందరిలో మళ్ళీ దుఃఖంలో తారతమ్యాలుంటాయి ఈరోజు వీడు సుఖైతే రేపు దుఃఖై కూర్చుంటాడు ఈరోజు దుఃఖంగా ఉన్నవాడు రేపు సుఖవుతాడు ఇలాగంటి వ్యవస్థకి అంతా కూడా భంగం వచ్చేస్తుంది ఆత్మ ఒకటే అంటే ఎందుకంటే ఇంకా సుఖి ఒకచోట ఆత్మసుఖైతే అంతటా సుఖం అవ్వాలి మరి అలా లేదు ఒక చోట దుఃఖైతే అంతటా దుఃఖం అవ్వాలి అలా కాబట్టి ఈ సుఖదుఖ వ్యవస్థ అంటే ఒక ఆర్గనైజ్డ్గా సుఖి సుఖియే దుఃఖి దుఃఖియే సుఖి దుఃఖి కాదు దుఃఖి సుఖి కాదు అనేటువంటి ఒక ఆర్గనైజేషనల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది అవ్యవస్థలో పడిపోతుంది అవ్యవస్థ అంటే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చరే లేకుండా అయిపోతుంది అంతా ఏకం పాకం అన్నట్టుగా అయిపోతుంది అలా అంటారు ఎలాగైనా ఈ ఆత్మైకత్వాన్ని అంగీకరించడం అని పూర్వపక్షం తర్వాత ఒకటి సుఖి సుఖం ఇంకొకటికి వస్తుంది ఇంకొకటి సుఖం మరొకడికి వస్తుంది ఈ రకంగా వ్యవస్థ తర్వాత ఇంకోటి ఇప్పుడు ఆత్మ వీడు వీడు సుఖీ ఏ క్షణంలో వీడు సుఖియో ఇంకొకటి అదే క్షణంలో దుఃఖీ ఇప్పుడు ఆత్మ ఒకటే ఇప్పుడు ఈ ఆత్మయందు సుఖ దుఃఖములు రెండు ఏకకాలంలో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆత్మ అక్కడ ఆత్మ ఒకటేపటికి సుఖ దుఃఖములు రెండు ఏకకాలంలో ఉన్నాయి అది తప్పది అది కుదరదు ఎందుకంటే సుఖముందంటే అర్థమేమిటి దుఃఖం లేదు అని అర్థం దుఃఖం ఉందంటే అర్థం ఏంటి సుఖం లేదు అని అర్థం అవి ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు కానీ ఇప్పుడు నువ్వేం చెప్పావు ఆత్మ ఒకటే అనేప్పటికీ ఆత్మయందు సుఖము ఉంది దుఃఖము ఉంది ఒకే కాలంలో ఒకే ఆత్మయందు సుఖము దుఃఖము ఉంది అనే ఒక అసందర్భపు నిర్ణయం వస్తుందే అని ఇన్ని రకాలుగా ఈ సమస్య పూర్వపక్షం ఉన్నది ఈ పూర్వపక్షం వేసిన వాళ్ళు ఎవళ్ళు అని ఈ పూర్వపక్షం ఎవళ్ళు ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి సాంఖ్య న్యాయ న్యాయ అంటే తర్కం ది లాజీషియన్స్ ఆఫ్ ఇండియా సాంఖ్య సిద్ధాంతం మీరు చాలాసార్లు చూశారు కపిల సాంఖ్యం ఇప్పుడు ఈ పూర్వపక్షం అయ్యా నువ్వు పూర్వపక్షం వేస్తున్నావు కదా నువ్వు సాంఖ్యుడవా వైశేషకుడివా వైశేషకుడు అంటే తార్కికుడు తర్కానికి పేరు విశేషము సో నువ్వు తార్కికుడివా వైశేషికుడివా ఆ పదం తెలుసుకోండి వైశేషుకుడవా సాంఖ్యుడువా అని అడుగుతున్నారు ఆయన శంకర్లు పూర్వపక్షం అర్థమైంది కదా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు నేదం సాంఖ్య చోద్యం సంభవతి అంటే నేను సాంఖ్యుణ్ణి అని అడివాడు నో నువ్వు సాంఖ్యుడు సాంఖ్య సిద్ధాంతం తెలుసున్నవాడమైతే ఆ ప్రశ్న వేయడానికి వీరలేదు ఇదం సాంఖ్య చోద్యం చోద్యం అంటే ప్రశ్న నా సంభవతి నువ్వు నాకు నువ్వు సాంఖ్యుల్లాగా కనపడ్డావు కానీ సాంఖ్యం నీకు తెలిసి ప్రశ్న వేయలేదు ఎందుకంటే సాంఖ్య సిద్ధాంతంలో ఈ ప్రశ్న అసలు ఉదయించమే రాదు ఎందుకంటే వాళ్ళ సాంఖ్య సిద్ధాంతం ఏదో చెప్తా చూడండి పురుషుడు ప్రకృతి ఇది వాళ్ళ పరిభాష దేన్ని జీవుడు అంటారో దాన్ని వాళ్ళు పురుషుడు అంటారు ఈ పురుషుడు మనస్సు దేహం ప్రకృతి సాంఖ్య సిద్ధాంతంలో దేహము మనస్సు ప్రకృతి ప్రకృతి వేరు పురుషుడు వేరు రెండూ సత్యమే కానీ వేరు వేరు ఓకే తర్వాత ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడున్నట్టు ప్రకృతిలో ఉన్నాయా పురుషుల్లో ఉన్నాయా అంటే వాళ్ళు ఏమని చెప్తారు ప్రకృతిలో ఉన్నాయని చెప్తారు ప్రకృతిలో ఉన్నాయి సుఖదుఖాలు ఓకే ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖాలు పురుషుడికి అంటుకుంటాయా అంటుకోవా కాంబినేషన్ వల్ల ఇప్పుడు ప్రకృతి పురుషుడు ఒకతోటే ఉన్నారు కదా కాబట్టి ప్రకృతి ధర్మములైన సుఖ దుఃఖములు పురుషుడికి తగులుకుంటాయా తగులుకోవా తగులుకోవు అని చెప్తారు వాళ్ళు చూండి మరి నువ్వు సాంఖ్యుడి వై ఉండే వెసేవురా ఈ ప్రశ్న ఎందుకంటే నీ ప్రశ్నకి నీలోనే ఉంది సమాధానం ఎందుకంటే సుఖ దుఃఖములు ప్రకృతికి సంబంధించినవి కానీ పురుషుడికి సంబంధించినవి కావు కాబట్టి పురుషులు అనేకము వాళ్ళు అనేకమో ఏకమో ఆ తర్వాత చూద్దాం పురుషుడికి ప్రకృతి ధర్మాలతోటి సంపర్కం ఉందా చెప్పు నువ్వు సాంఖ్యుడిగా చెప్పు అంటే ఉండరు సాంఖ్య సిద్ధాంతంలో ఉండకూడదు మరి అయినప్పుడు ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖాల భేదాన్ని బట్టి భేదం ప్రకృతికి రావాలి తప్ప పురుషుడికి ఎందుకు కాబట్టి ఈ ప్రశ్న నువ్వు అని అడిగారు ఇది సాంఖ్యుడు వేయాల్సిన ప్రశ్న కాదు వివరిస్తున్నారు నహీ సాంఖ్యే ఆత్మన సుఖ సాంఖ్య అలా ఎందుకంటే అది సాంఖ్యే అన్నా సంధిలో సాంఖ్య అని అవుతుంది సాంఖ్య అన్న సంధిలో సాంఖ్య అవుతుంది అది చూడగానే ఇదేనా అవ్వచ్చు అదేనా అవచ్చు కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ సెట్ అవుతుంది అది ఇచ్చేదేనుంది కదా ఆత్మన సుఖదు మత్వమి బుద్ధి సమవాయాభ్యుపగమాత్ సుఖదుఃఖాదీనాం చూడండి సాంఖ్యుడు ఆత్మయందు సుఖదుఖములు ఉంటాయి అని ఒప్పుకోడు వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది అంచేతనే కరెక్ట్ అసలు ఆ పాయింట్లో అది కరెక్టే ఇప్పుడు ఈ తార్కికులు వైశేషికులు ఇలాంటి యోగులు వైయాకరణులు ఇలాంటి మీమాంసకులు ఆఖరికి వేదాంతులు సాంఖ్యులు ఈ ఆరుగురు షడ్ వీళ్ళందరిలో వేదాంతానికి బాగా దగ్గరగా వచ్చే దర్శనం సాంఖ్య దర్శనం మిగతా వాళ్ళందరూ చాలా అవకతవక మాటలు మాట్లాడతారు ఇవి షబ్దర్శనాలన్నమాట ఇప్పుడు ఈ షబ్ దర్శనాలను పక్కన పెట్టి వైష్ణవాశయ శాక్తయ ఇవి మరీ అధ్వానంగా ఏడుస్తాయి వాటిల్లో ఏమీ సిద్ధాంతమేమి ఉండదు ఊరికేవో పూజలో పునస్కారాలు చేసుకోవడానికి ఓ పది మందిని వెంటేసుకుని తిరగడానికి పనికి తప్ప దాంట్లో సిద్ధాంతం డాక్టర్నే ఉండదు డాక్టరీని ఉన్నది ఆదే మీమాంసకులు వీళ్ళు చాలా పక్కనబుంది అని డాక్టరీని అంచేతే శంకరులు ఈ డాక్టరీ నల్ పీపుల్ తోటి చర్చ చేస్తారు తప్ప వైష్ణవులు శంతులు గౌ సౌరులు గాణపత్యులు వీళ్ళతో వాళ్ళతో చర్చ చేసేదే ఉందండి వాడు రూపం పెట్టుకున్న రూపానికి పూజ ఆ ఉపాసన అంటాడు దాంట్లో చర్చ చేసేదే ఉంది చేసుకోను మంచిది కాదని దాంట్లో చర్చ చేసేదేండి చర్చ ఏమిటంటే జీవ ఏకత్వమా అనేకత్వమా ఇలాంటి భాష మాట్లాడేవాడికి చర్చ సిద్ధాంతపరమైన చర్చ చేసి మిగతా వాడికి చర్చే మిగతా ఎవరో ఉన్నారు క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అంటే క్రైస్తు చెప్పింది కాదు క్రైస్తు చెప్పింది క్రిస్టియానిటీ కాదు అంచేతనే క్రిస్టియానిటీకి చర్చియానిటీ అనే పేరు శంకరులు చర్చియానిటీనే ఖండించలేదు అని అడిగారు అప్పటికి లేదు అని ఒక సిద్ధాంతం కాదు శంకరుడు ఏడో శతాబ్దం వాడిని ఇంకో వాదం ఉంది కదా ఏడో శతాబ్దానికి క్రిస్టియానిటీ బాగా ముందుకు వచ్చింది ఏడు సంవత్సరాలు అయింది కదా అప్పటికే పైగా కేరళలో సెయింట్ థామస్ ఎవడో ఒక ఆయన ఎపోస్టిల్ వచ్చి వన్ ఆఫ్ ది ఎపోస్టిల్స్ ఎంతమంది పది మంది పన్నెండు మంది ఎపాస్టిల్స్ దాంట్లో వాళ్ళలో ఒకడు సెయింట్ థామస్ ఎపాస్టిల్స్ అంటే క్రీస్తు యొక్క శిష్యులకే ఎపాస్టిల్స్ అని పేరు సా శంకర భగవత్పాదులకు ఎలా అయితే నలుగురు శిష్యులు పద్మపాద తోటకాచార్య అలా ఉన్నారో క్రైస్తుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు సెయింట్ థామస్సు తర్వాత ఇలా థామస్ డౌటింగ్ థామస్సే ఆ డౌటింగ్ థామస్సే సెయింట్ థామస్ సెయింట్ పీటర్ అలాగే పది మంది పన్నెండు మంది ఉన్నారు మాథ్యూస్ ఇలాంటి పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండులో ఒక ఆయన సెయింట్ థామస్ ఆయన కేరళకు వచ్చాడు అని అని ఒక ప్రథ కాబట్టి శంకర్లు కేరళలో పుట్టారు కదా కాబట్టి ఏడో శతాబ్దంలో పుట్టితే ఆయన క్రిస్టియానిటీ ఆయనకి తగిలి ఉండాలి అని వీళ్ళ సిద్ధాంతం ఇది శృంగేరి వాళ్ళ సిద్ధాంతం నేను శృంగేరి సభలోనే విన్నాను ఈ మాట్లాడి నేను నిజంగా నల్లకొండ శంకర మఠంలో రేపు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం సో ఆయన అద్వైతానందాన్ని ఒక ఆయన ఉండేవారు ఆయన చెప్పారు ఇది సో శంకరులకి క్రిస్టియానిటీ ఎదురు పడింది ఎందుకంటే శృంగేరి సిద్ధాంతం ప్రకారం శంకరులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టారు కాబట్టి క్రిస్టియానిటీ అయినా ఎదురుపడింది మరి ఎదురుపడితే ఎక్కడా భాష్యంలో ఖండించలేదే అంటే ఖండించడానికి ఏముంది అక్కడ ఏదైనా సిద్ధాంతం ఉంటే ఖండిస్తారు గాణాపత్యాన్ని ఖండించారా సౌరాన్ని శాక్తీయాన్ని వైష్ణవాన్ని శైవాన్ని వేటిని ఖండించు అవన్నీ ఉన్నాయి ఆయన కాలంలో వాటిని ఏం ఖండిస్తారు ఏదో పూజా విధానం దాంట్లో ఖండించేందుకేముంది డాగ్మాన్ని ఖండించరు డాక్టర్ని ఖండిస్తారు అంటే డాక్టర్ని విమర్శిస్తారు చర్చ చేస్తారు డాగ్మానేమిటి ఖండించింది అని చెప్పారు ఆయన ఆయన సమర్థుడు ఆయన మంచి విద్వాంసులు ఆయన ఇప్పుడు లేరు అని అని చెప్పారు ఆయన అంటే శంకరుల యొక్క డేట్ గురించి మాట్లాడుతూ అలా చెప్పారు కాబట్టి వీళ్ళు ఈ దర్శనకారులు ఉన్నారే వీళ్ళు తత్వాన్ని బాగా పరిశీలించిన వాళ్ళు పరిశీలించి తప్పు తప్పు చెప్పిన వాళ్ళు అంచేత వాళ్ళని మంచి పరిశీలనాశక్తి గలవాళ్ళు కనుక వాళ్ళకి బోధించే ప్రయత్నం చేస్తారు అది పూర్వపక్ష సిద్ధాంతాల్లో ఉండేటువంటి వ్యవస్థ అని కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఏమో నువ్వు సాంఖ్యున్న అంటున్నావు సాంఖ్యుడు ఆత్మస్వరూపంలో సుఖ దుఃఖాదు అంగీకరించడు ఎందుకంటే మరి సుఖ దుఃఖాదులు ఆది శబ్దం చేత కామక్రోధాదులు కూడా తీసుకోండి వాళ్ళ ఇవి బుద్ధి సమవాయములు అని ఆ సమవాయ పదం ఒకటి ఉంటుంది అంటే బుద్ధి నుంచి విడదీయడానికి వీలులేనివి అని అర్థం బంగారం నుంచి ఎల్లో షైనింగ్ కలర్ తీసేయగలుగుతారా మీరు తీయలేరు అలాగే సుఖదుఖములను బుద్ధి నుంచి మీరు తీ అని వాళ్ళు చెప్పేది అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సుఖం ఉంటే ఆ బుద్ధి వేరు ఇక్కడ దుఃఖం ఉంటే ఈ బుద్ధి వేరు బుద్ధి వేరడానికి మేమేం కాదంటలేదు కానీ సుఖం ఉన్న బుద్ధిలో ఆత్మ దుఃఖం ఉన్న బుద్ధిలో ఆత్మ ఆ బుద్ధిగత సుఖదుఖాలకి సంబంధం లేని సందర్భంలో అది భేదమని చెప్పటానికి హేతువే ఉంది హేతువేమీ లేదు నచ ఉపలస్వరూపస్ ఆత్మన భేదకల్పనా ప్రమాణమస్తి చూడండి ఆత్మ ఉపలబ్ధిస్వరూపము చాలా గొప్ప వాక్యం అంటే తెలివి దాని స్వరూపం ఉపలబ్ధి అంటే తెలివి దాన్ని ఎరుక అని అంటారు ఇప్పుడు వేమన పద్యాల్లోనూ అక్కడ చైతన్య ఆత్మచైతన్యాన్ని గురించి చెప్తాడు ఆయన ఎరుక అనే పదాన్ని వాడి చెప్తాడు రాయలసీమ పరిభాష ఎరుక తెలివి అలా చెప్తారు ఇప్పుడు ఇది ఘటము ఇది పటము అని దృశ్యములు అనేకము కానీ ఈ అనేకములైన దృశ్యములను చూసే కన్ను ద్రష్ట అది ఏకం కన్ను అంటే చూపు తెలివి యొక్క ఒక ర ఒక కేటగిరీకే చూపు అని పేరు చూపు అంటే రూపజ్ఞానమేగా అది కూడా తెలివియేగా తెలుసుకోవడమే కదా అది కూడాను కాబట్టి చూపు అనే రూపంగా ఉండే తెలివికి భేదం ఉండదు ఆ తెలివిలో తెలియబడే దృశ్యములకి భేదం ఉంటుంది తర్వాత కన్ను అంటే రూపజ్ఞానం కన్ను అంటే ఇవి రెప్పలు ఇవి కాదు ఈ ఊరికే అలంకారాలు పెట్టుకుంటుకోవే తప్ప అవి కాదు కన్ను అంటే కన్ను అంటే రూపజ్ఞానం చెవి అంటే శబ్దజ్ఞానం చెవి అంటే ఈ రింగులో అవి చెవి అనుకున్నారు అవి ఊరికే అలంకారం అంతే అవి చెవి కాదు చెవి అంటే శబ్దజ్ఞానం ముక్కు అంటే గంధ జ్ఞానం నాలుక అంటే రసజ్ఞానం చర్మము అంటే స్పర్శ జ్ఞానం ఇప్పుడు ఈ జ్ఞానములు భిన్నములు వేరువేరు జ్ఞానాలు కదా కానీ ఈ స్పర్శ జ్ఞానం వేరు గంధజ్ఞానం వేరు శబ్దజ్ఞానం వేరు రూపజ్ఞానం వేరు రస జ్ఞానం వేరు కానీ మీరు చెప్పండి వీటి అన్నింటి వెనకాల జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానము అది వేరా ఒకట ఒకటే అంటే ఒకే తెలివి కన్నులో ప్రవేశించి రూపము యొక్క తెలియుట చెవిలో ప్రవేశించి శబ్దము యొక్క తెలియుట అలా అయింది కాబట్టి ఇవన్నీ దృశ్యాలు ఇంద్రియములు దృశ్యములు కానీ వాటి వెనకాల ఉండే ద్రష్ట ఒక్కటే ఏమండే ఈ దేహములో ద్రష్ట ఈ క్షేత్రములో జ్ఞాత క్షేత్రజ్ఞ ఆ క్షేత్రములో జ్ఞాత మరో క్షేత్రములో జ్ఞాత క్షేత్రాలు భిన్న భిన్నంగా ఉంటాయి ఈ క్షేత్రములందుండే జ్ఞాత ఒక్కడే ఆ ఒక్కడే దేవుడు మాం విద్ధి ఇది వ్యవస్థ అదే అంటున్నారు శంకరులు ఆ జ్ఞా ఆ ఉపలబ్ధి అని పేరు ఉపలబ్ధి స్వరూప ఆత్మ ఆత్మ అంటే క్షేత్రం కాదు ఇంద్రియం కాదు దృశ్యం కాదు ఏమీ కాదు భేదములన్నీ దృశ్యంలో ఇంద్రియాలలో క్షేత్రాలలో ఉంటాయి అంచేతనే క్షేత్రజ్ఞించావి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రములు అనేకం ఉంటాయి క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఉంటాడు ఒకసారి ఓ ద్వైతవాది నన్నేదో మాట్లాడాడు మాట్లాడితే నేను చెప్పాను ఊరికే మీరు అటుగోలుగా వాదించకండి నన్ను వాదన తోట దింపే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు మీ ముందుండే ప్రేమతో ఒక్క మాట చెప్తున్నా వినండి మీరు ఆలోచించుకోండి శ్రీకృష్ణుడు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞాన్ మాం విద్య అనలేదు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం విద్య అన్నాడు సర్వక్షేత్రేషు బహువచనం పైగా సర్వ కూడా పెట్టాడు ముందు క్షేత్రజ్ఞా దగ్గరికి వచ్చేప్పటికి ఏకవచనం చేశాడు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది క్షేత్రంలో భేదమే కానీ జ్ఞాలో భేదం ఉండదు అది మీకు తెలియాలి ఈ పాటికి మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను మీరు ఆలోచించుకుని తెలుసుకోండి మీకు అప్పటికీ తెలియకపోతే మీ దారిని మీరు ఉండండి నన్ను మాత్రం ఇంక మీరు మాట్లాడితుందని చెప్పారు ఎందుకంటే వీళ్ళందరితోటి వాదించి ఓపిక ఎవరికండి మన వైపు కన్వర్ట్ చేయాలని ఆలోచన మనం చేయకూడదు వాడికి ఇష్టం ఉంటే అవసరం లేకపోతే వాడికి బుద్ధిలో శని ఉంటుంది వాడింకేమొస్తాడు బుద్ధిలో శని అనుగ్రహిస్తే వస్తాడు అంతే రాడు అంతే కాబట్టి ఆత్మ ఉపలబ్ధిస్వరూపము ఎప్పుడూ కూడా చైతన్యంలో అనేకత్వం ఉండదు ఇందాక అదే వచ్చింది అక్కడ ఈయన ఏమన్నారు నచ్చే ఉపలబ్ధిస్వరూపస్ ఆత్మన భేదకల్పనాయా ప్రమాణమస్త ఉపలబ్ధిస్వరూపమైన ఆత్మయందు భేదం కల్పించటానికి కారణమే లేదు అసలు హేతువే లేదు ఈయన నిన్న అడిగిన ప్రశ్న ఇవాళ అడిగిన ప్రశ్నలో అనేకత్వం దేనిలో లేదు చైతన్యంలో అనేకత్వం లేదు ఎందుకంటే కాంతి చైతన్యం ప్రకాశం లాంటిది ప్రకాశంలో అనేకత్వం ఉండదు ఎందుకు ఉండదంటే అనేకత్వమును ప్రకాశింపజేసేదే ప్రకాశం సపోజ్ ప్రకాశంలో అనేకత్వం ఉందనుకోండి ఆ అనేకత్వాన్ని ప్రకాశింపజేసే మరో ప్రకాశం అవసరం అవుతుంది అదే అసలైన ప్రకాశం అవుతుంది ఇది కాదు కాబట్టి ప్రకాశంలో అనేకత్వం ఉండదు ఎందుకంటే అనేకత్వము ప్రకాశంలో ప్రకాశిస్తుంది అలాగే ప్రకాశం స్థానంలో ఎరుక తెలివి పెట్టండి తెలివిలో అనేకత్వం ఉండదు ఎందుకంటే అనేకత్వాన్ని తెలుసుకునేదే తెలివి దాంట్లో కూడా అనేకత్వం ఉంటే ఆ అనేకత్వాన్ని తెలియడానికి మరో అనేకత్వం అవసరం అవుతుంది మరో తెలివి అవసరం ఉంటుంది అది మళ్ళీ ఏకంగా ఉంటుంది అదే అసలైన తెలివి ఇది తెలివే కాదు లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి జనరల్ రూల్ ఏమిటంటే ఒక బండగుర్తు థంబు రూల్ అంటారు అదేమిటంటే ఎరుక భేదములు కల్పించుట సంభవము కాదు హేతువు లేదు కాబట్టి ఈ మాట సాంఖ్యుడు ఒప్పుకుంటాడు కాబట్టి సుఖదులు భేదం ఉన్నమాట అస్తవమైన బుద్ధి ఎందు ఉంటాయి కనుక ఆత్మస్వరూపం ఉన్నందు వాటి యొక్క సందర్భము లేదు అయితే వాడు ఇంకో ప్రశ్న వేస్తాడు ఇది కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది నేను చెప్తాను మీరు ఓపిక పడితే మీరు కొంచెం ఓపెన్ మైండ్ తోటి ఉండాలి మీరు ఇంక అన్నీ విధులు పెట్టేసి అలా కూర్చున్నారనుకోండి నేను చెప్పలేను సరే ఆయన చెప్పుకొని మళ్ళీ దారికి వచ్చినప్పుడు మనం కలుద్దామని అలాగే మీరు అనుకుంటే ఏదో అరగంటో ముప్పంటో పూర్వపక్షాలు సిద్ధాంతాలు వాక్కుని వాక్కుని మళ్ళీ ఇంకా దారికి వస్తాడు కదా మళ్ళీ శ్లోకం మొదలు పెడతాడు కదా అప్పుడు జాయిన్ అని మీరు అనుకుంటే నేను చెప్పలేకపోతాను కాబట్టి డోంట్ గివ్ అప్ స్టే స్టే విత్ మీ విల్ సిట్ ఎందుకంటే భాష్యాన్ని విడిచిపెట్టేసి ఈ సెక్షన్ అక్కర్లేదు మనకేని ముందుకు వెళ్ళడం ఎందుకు పాపం శంకర్లు ప్రేమతో రాశారు దాంట్లో మనకు ఉపయోగపడే అంశాలు తప్పనిసరిగా ఉన్నాయి భేదాభావే ప్రధానస్ పారాథ్యానుపపత్తిరితి చే వాళ్ళ సిద్ధాంత సాంఖ్య సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం సాంఖ్యలు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు ప్రధానం నుంచి పుట్టింది ప్రధానం త్రిగుణాత్మకము ఏమండీ త్రిగుణాత్మకమైన ప్రధానము మార్పులు దాంట్లో మార్పులు అంటే దాంట్లో సామ్యంలో ఉంటాయి సత్వ్రజస్తమ గు గుణాలు సామ్యంలో ఉంటాయి సామ్యంలో ఉన్న సత్వరజస్తము గుణాలలో క్షోభ అంటే కదలిక చలనము బయలుదేరుతుంది బయలుదేరి ఆ గుణ సామ్యము చెదిరిపోయి గుణాలలో వైషమ్యం ఏర్పడుతుంది ఆ వైషమ్యం వల్లనే ఈ జగత్తంతా నిర్మాణం అవుతుంది అంచేతనే ఈ జగత్తులో ప్రతి అంశంలోనూ సత్వారజస్సు తమస్సు ముడి ఉంటాయి కానీ వాటి మేళవింపులో అంటే కాంబినేషన్లో తేడాల వల్ల మీకు అన్ని భేదాలు వస్తాయి చెట్ల్లో తమస్సు ఎక్కువ రజస్సు సత్వం తక్కువ పశువులలో రజస్సు ఎక్కువ సత్వం తక్కువ తమస్సు కూడా తక్కువే చెట్లతో పోలిస్తే మనుష్యులలో సత్వం ఎక్కువ రజస్సు తమస్సు కొంచెం తక్కువలో ఉంటాయి అంచేతనే మనుష్యుల బుద్ధిశక్తి గొప్పది అని చూసారా ఈ విధంగా అవన్నీ సమానంగా ఉంటే ఏదీ కాదు వాటిల్లో మేళవింపులో తేడా వచ్చేప్పటికి ఇన్ని భేదాలు వచ్చాయి అని వాళ్ళు సృష్టిని వర్ణిస్తారు బాగుంది అంతా బాగానే ఉంది ఓ ఉండే అసలు ఈ ప్రధానం ఎందుకు ప్రకటం కావాలి జగత్తు కింద ప్రధానమే జగత్తు అయింది కదా ఎందుకు అవ్వాలి మనకేదో హేతు ఉండాలి కదా దాని అంతా అది అయిపోయిందని చెప్పడానికి వీలు లేదు ఎందుకో ఒక హేతు ఉండాలి కదా హేతు చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తారు అలాగ వాళ్ళు ఏమని చెప్తారంటే పురుషులు ఉన్నారు ఒక పురుషుణ్ణి తీసుకోండి వాళ్ళు అనేక పురుషులు మీరు ఒక పురుషుణ్ణి తీసుకోండి ఈ పురుషుడు భోక్త అంటారు వాళ్ళు కర్త కాదు మళ్ళా భోక్త శంకర్లతోటన్నారు వీడు భోక్త అని అంటున్నాడు అయినా కూడా తార్కికుడి కంటే నయము ఎందుకని తార్కికుడు కర్తా భోక్త అంటాడు కర్తాభోక్త అన్నవాడి కంటే భోక్త అన్నవాడు నయం ఎందుకంటే ఆత్మ కర్త కాదు భోక్త కాదు సగం జిడ్డు వదిలింది అక్కడికి ఇంకో సగమే ఉంది అదో కొంత నయం అని అంటారు ఆయన చోట వీడు నయం రాబాబు వీడు భోక్త మాత్రమే అంటున్నాడు కర్త కాదని అంటున్నాడు ఆ మాత్రం కర్త కాదని తెలుసుకున్నాడు కదా ఇంకొక పిసర్ తెలుసుకుంటే పని అయిపోయాయి అని అంటారు చోట మంచిది ఇప్పుడు ఈ పురుషుడు ఉన్నాడు వీడు భోక్త భోక్త ఎప్పుడు భోగం కోసం చూస్తూ ఉంటాడు ఎందుకంటే భోగం ఎక్కడ ఉంటుంది ప్రకృతిలో ఉంటుంది ప్రకృతిలో ఉంటుంది భోగం తనలో ఏముంటుంది భోగం పల్లెల్లో వడ్డిస్తే భోగత కానీ పల్లెవలేదు వడ్డర లేదంటే ఏమి పోడు కాబట్టి ప్రకృతిలో ఒడ్డుది పోకవు ప్రకృతి అంటే ఏమిటి ప్రధానం యొక్క పరిణామమే ప్రకృతి ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా సాంఛ్య సిద్ధాంతం ఇప్పుడు ఈ ప్రధానము ఎందుకు పరిణామాన్ని చెందింది అంటే అసలు ఈ ప్రధానం ఉన్నదే పురుషుడు కోసం దీనే పారార్థ్యము అంటారు పార అర్థ పారార్థ్యము ఉన్నది ఇప్పుడు టీచర్ని అపాయింట్ చేశారు ఆ టీచర్ ఉన్న దేనికి విద్యార్థుల కోసం అందుకోసం అపాయింట్ చేశారు కాబట్టి ఉన్నదే విద్యార్థుల కోసం నాకు విద్యార్థులను చూస్తే ఒళ్ళు పంటే ఎక్కడ కుదురుతుంది వాడు ఉన్నదే విద్యార్థుల కోసం సో ఆ ఈ ప్రధానము ఉన్నదే పురుషుడి కోసం అంచేతది పరార్థము పురుషుని యొక్క భోగం కోసం ఉన్నది ఇప్పుడు భే పురుషుని యొక్క భే పురుషుని భోగంలో భేదం లేదనుకోండి అప్పుడు ఈ ప్రధానంలో భేదం ఎందుకు ఇంకా అర్థమైందండి వాడు ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో ప్రధానంలో భేదమున్నది అంచేతనే ప్రధానంలో సుఖ దుఃఖాది భేదాలు కనబడుతున్నాయి కానీ ప్రధానంలో సుఖదుఖాది భేదాలు తమంత తాముగా ఉన్నాయా పురుషుడి భోగం కోసం ఉన్నాయా పురుషుడి భోగం కోసం ఉన్నాయి కానీ పురుషుడి భోగంలో భేదం ఉంది ఒకడికి సుఖభోగం ఉంది ఇంకొకటికి దుఃఖభోగం ఉన్నది కాబట్టి పురుషులు అనేకము పురుషుల అనేకము కనుక అనేక పురుషుల యొక్క భోగములు అనేకములు ఆ భోగముల అనేకములను సిద్ధింపజేయుట కొరకై ప్రకృతిలో మీకు ఇది అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెళ్ళండి ప్రకృతిలో అనేకత్వము గలదు ఈ అనేకత్వం ఎందుకుంది అసలు ప్రకృతి ఎందుకుంది పురుషుడి కోసం ఉంది ప్రకృతిలో అనేకత్వం ఉంది కనుక ప్రకృతిలో ఉన్న అనేకత్వాన్ని మీరు నిలబెట్టాలి అంటే ఈ ప్రకృతి ఉన్నదే పురుషుడి కోసం కనుక పురుషుడిలో అనేకత్వము ఉండాలి దీన్ని అన్యత దీన్ని అర్థాపత్తి అంటారు అర్థాపత్తి అంటే ఇప్పుడు పురుషుడు ఏకమా అనేకమా అంటే చూడండి పురుషుడేమిటి భోక్త భోక్త ఇప్పుడు భోగ్యము ఏకమా అనేకమా మీరు చెప్పండి భోగ్యము అనేకము భో పురుషుడు భోక్త అయి ఉండగా భోగ్యము అనేకమై ఉంది కనుక భోగ్యం ఉన్నది భోక్త కొరకే కాబట్టి భోక్త అనేకమై తీరాలి ఇది ఎలాగంటే వంద మంది భోజనం వడ్డించాలి ఒకే రకమైన ఆహారం చేశారనుకోండి అప్పుడు ఒక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది కొంత ఫలహారం చేశారు తర్వాత నార్త్ ఇండియన్ డిషెస్ కొన్ని ఉన్నాయి సౌత్ ఇండియన్ డిషెస్ చేశారు మూడు రకాల డిషెస్ చేశారు అంటే ఈ భోక్తలు మూడు రకాల వాళ్ళు ఉండుంటారు లేకపోతే మూడు రకాల డిషెస్ ఎందుకు ఒకే రకం డిషెస్ చేసి ఉండేవాళ్ళు కదా అదేవిధంగా ప్రకృతిలో ఇన్ని భేదాలు సుఖ దుఃఖ భేదాలు ఇన్నున్నాయి సుఖ దుఃఖాలు ప్రకృతిలోనే ఉన్నాయి దాంట్లో సందేహం లేదు కానీ ప్రకృతిలో పురుషుడు ఒక్కడే అయితే ఇన్ని భేదాలు ఎందుకు ఒకే ఒక మేళవింపు సరిపడుతుంది కదా ఇన్ని భిన్న భిన్నములైన మేళవింపులు సుఖ దుఃఖ భేదములు మీకు ప్రకృతిలో ఉన్నాయి అంటే ఇవి ఎందుకు ఉండాలి పురుషుల భేదము పురుషుల భోక్తృత్వ భేదము తీరాలి అంటే పురుషులలో కూడా భేదము ఉండి తీరాలి ఒకవేళ పురుషుల్లో భేదం లేదనుకోండి లేకపోతే ప్రకృతిలో ఇన్ని భేదాలు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉన్నాయి ఈ ఉన్నదానికి గతిని మీరేం చూపిస్తారు చూపించలేరు ఉన్నదానికి గతిని చూపించాలి అంటే పురుషులలో అనేకత్వాన్ని దీని అర్థాపత్తి అంటారు దీన్ని దృష్టాంతం ఏంటంటే పీనో దివాన భుంగ్తే లావుగా దిట్టంగా ఉన్నాడు దేవదత్తుడు కానీ పొగలు భోజనం చెయ్యడు అంటే అర్థం ఏంటి రాత్రి బాగా భోజనేస్తాడు ఓకే పురుషులు ఇప్పుడు రా దేవదత్తుడు భోజనం చేస్తాడా చేయడా నిర్ధారణ చేయాలి దానికి ఏమిటి మనం ఏం చేస్తాము పీనో దివాన దివానభుతే లావుగా ఉన్న దేవదత్తుడు పొగలు తింటలేదు పొగలు తింటలేదు కానీ పేనహ ఈ పేనత్వం కుదరాలి అంటే రాత్రి భోంచేసి తీరాల్సిందే లేకపోతే పేనత్వం ఎక్కడి నుంచి వస్తే పీనత్వం అంటే లావుగా అలాగే పురుషుడు ఏకమా అనేకమా చూడండి పురుషుడు భోక్త కదా వాడి భోగ్యంకి చూడండి ఈ భోగ్యములు ఏకంగా ఉన్నాయా అనేకంగా ఉన్నాయా అనేకంగా ఉన్నాయి అంటే పురుషులు కూడా అనేకమై ఉండాలి పురుషుడు ఏకమైతే ఇక్కడ అనేకత్వం ఎందుకు ఇక్కడ అనేకత్వం ఉంది కాబట్టి పురుష అనేకత్వాన్ని సూచిస్తోందది అని అర్థాపత్తి ప్రమాణం చేత వాళ్ళు ప్రకృతి యొక్క పారార్థ్యము సిద్ధించాలి అంటే పురుష అనేకత్వము తప్పదు కాబట్టి ఆత్మలు అనేకము ఇప్పుడు పూర్వపక్షం దగ్గర ఆపకూడదు తర్వాత మాట అందాము నా ప్రధానకృతస్యార్థస్ ఆత్మని అసమవాయాత్ చూడవా ప్రకృతిలో ప్రకృతి అంటే ప్రధానం యొక్క పరిణామం ప్రధానంలో ఉండే అనేకత్వానికి ఏ గుణం ఉంటే అది ఏ సందర్భం ఏ ధర్మం ఉంటే దానికి ఆత్మతోటి సంబంధము లేదు అని తెలుసుకో ప్రధానంలో అనేకత్వం ఉన్నా ప్రధానంతో సంబంధం ఉన్నదానికి అనేకత్వం సంక్రమిస్తుంది కానీ ఆత్మ చైతన్యానికి ప్రధానంతో సంబంధం లేదని చెప్తున్నాం కదా సంబంధం లేదని చెప్తుంటే ప్రధానంలో ఉండే అనేకత్వము పురుషులలో అనేకత్వాన్ని స్థాపిస్తుంది అనే నీ ప్రతిపాదనము సరికాదు అది సంగ్రహవాక్యం దాని వివరణ భాష నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను ఓం పూర్ణమ పూర్ణమి పూర్ణమి శాంతిశాంతిశాంతి